మనం ప్రయత్నిస్తాము ఒకసారి సుఖం వస్తుంది అని చాలా దుఃఖాన్ని సృష్టిస్తాయి చాలా దుఃఖాన్ని కలిగిస్తాయి సో ఎందుకంటే ఈ చిన్న చిన్న విషయాల్లో కూడా గంధమే ఉందనుకోలేదు కొద్దిగా కొత్త లో అవి దేవుడు పెట్టేసుకుని వెళ్ళంతా కొద్ది రూమ్ లో అవి కూడా దానికి ఆ నిశ్శబ్దాల్సి పాడైపోయి అవి అవి చాలా ఇన్సెన్సిటివ్ గా సో లంగ్ ఇది పెన్ఫిన్స్ అన్ని చేరి ఆస్మాటిక్ అండ్ బ్రౌన్ పై అనే ప్రాబ్లమ్స్ అని ఇప్పుడు సుఖమ దుఃఖం ముఖ్యం పొత్తి సుఖమ దుఃఖం సుఖంలా అనిపించే దుఃఖం మంచి ఫస్ట్ క్లాస్ హై స్టాండర్డ్ ఫైవ్ స్టార్ హోటల్ డేలో ఉంది అది సుఖమా దుఃఖం చెప్పండి మీరు దుఃఖం సుఖమా దుఃఖం దుఃఖం వ్యాపారే సుఖం దుఃఖం కాబట్టి చాలా ఈ బిర్యానీ అంటారు చాలా ఆయిల్లీ ఫ్యాట్ ఎక్కువ వేసి మంచి ధిమధమలాడితే బిర్యానీ స్పెషల్ హైదరాబాద్ బిర్యానీ ఇది ఏదో అని పెద్ద పెద్ద పక్కన చెప్పాలి అది సుఖమాధిఖ్యమండి అంటే న్యూట్రిషన్ కూడా సో నేను ఒకటి ఒక డిష్ ఏదన్నా మీరు మనకొద్దు కనుక ఈ బాహ్యములైన స్పర్శలు ఏవైతే ఉన్నాయో ఇది దుఃఖములకు బీజావాతలు చేస్తూ ఉంటాయి ఇవి ఎలా ప్రారంభమైలా అంటారాయి వాటికి వెళ్ళద్దు అని చెప్పాడు మరి అయితే నేను బాహ్య స్పర్శలు తర్వాత స్పర్శాంత బహిర్భాహ్యా అనే బాహ్యము ఉండే స్పర్శలు ఈ కాంటాక్ట్ శబ్ద స్పర్శ్యాధులతో ఉండే కాంటాక్ట్ ఇంద్రియాల ద్వారా కాంటాక్ట్ ఏదైతే ఉంటుందో పక్కన పెట్టేసే అట్లా బయట ఉండమే కాబట్టి బాగా ఎవరు చెప్పాలన్నా అది బయట ఉన్నాం ఆ చెప్పాలి ఇప్పుడు ఎవరు రేడియోలో చెప్పాలన్నా రేడియోలో బాగా పడుతున్నాము దాన్ని లేకపోతే అలా ఉండదు నువ్వు అకాంతంలో తీర్చా రూపాలను అలా పూర్తా ఎంతసేపు చూస్తాం రూపాల్ని కలుపుస్తాం రూప స్పర్శ నిదులు పెట్టేస్తా అని చెప్పాడు సో ఏమంటే మరి బాహ్య స్పర్శలన్నింటినీ నిధులు పెట్టేస్తే ఏమవుతుంది ఏమవుతుందండి మీరు హ్య స్పర్శల్ని ఎదురు పెట్టేస్తే మనస్సుతో ఆ మనస్సు ఆంతరముని స్పృశిస్తుంది బయటకు తిరగడం మానేసిన వాడు ఎక్కడ ఉంటాడు లేదు సంసారంలో ఉండే స్పర్శలు అన్నిటినీ ఎదురుపెట్టేస్తుంది జనరల్ మనస్సు ఇంద్రియాల ద్వారా స్పర్శల్ని చేస్తుంది ద్వారా గంధంతో స్పర్శ చెవి ద్వారా శబ్దంతో స్పర్శ అలా స్పర్శలు చేస్తుంది ఇప్పుడు అలాగే మాట్లాడుకుంటున్నాం ఏమిటి మాట్లాడుకుంటున్నారు మనం ఇంకో బాగుండము అని ఇలాగ వండి వింటున్నాడు అంటాం మనిషి మొత్తం ఎంటైర్ పర్స్పరం అగ్నైతే ఉండిపోతున్నాడు ఏమిటి ఆ మాట గౌడవతల మాట తెలియడం ఇప్పుడు ఇలా వండిపోయింది దేహమా మనస్స మనస్సు దేహం నీకు కనపడుతుంది మనస్సు వింటున్నది చెడు మనస్స మనస్సు మనస్సు మనస్సు కావాలి స్పర్శ నీది స్పర్శాన్ని కృత్వా బహిర్పాఠం స్లోక్ ఇప్పుడు మనస్సు బయటికి వెళ్ళడం మానేస్తుంది చేతికి మనకు ఇప్పుడు చెడు ద్వారా చూపు ద్వారా బయటకు వెళ్ళడం మానేస్తుంది అంటే నో స్మోక్ ఏమీ పెట్టుకోకూడదు దీని వెళ్ళాలి పెట్టుకోకూడదు అలాగే జస్ట్ ఉపేక్ష అప్పుడు అన్ని స్పర్శలు బంద్ అవుతుంది ఇప్పుడు మనస్సు చేస్తుంది బాస్య స్పర్శలు బంద్ అయితే మళ్ళీ ఎలుగు ఆలోచనలో వస్తారు డ్రాప్ చేస్తాం అన్ని ఆలోచనలు డ్రాప్ చేశాం ఇప్పుడు మనస్సు స్కిల్ అవుతుంది ఈ స్కిల్ అయిన మనస్సు పెయిన్ చేసింది తన స్వరూపంలో తన మూలంలో ఏది ఉందో దాంతో కాంటాక్ట్ వస్తుంది మూలంలోనే ఉంది మనస్సుకి మూలంలో ఉందండి బ్రహ్మ ఉన్నది దేవుడు ఈశ్వరుడు మరి ఈశ్వరుడు కైలాసమో నైతంఠ్యంలో ఉన్నాడు ఇదే కైలాసం అమూల మూలంలో ఉంది అదే రైతు అదే కైలాసం బ్రహ్మ సంస్పర్శం ఇప్పుడు మీరు చెప్పండి సంసారంలో ఉన్న పదార్థంతో స్పర్శ తేలిక బ్రహ్మకో స్పర్శ తేలిక ఏది తేలిక నేను అవి రీఫేషన్ అయితే వచ్చాను మార్కెట్లో కోక్కు కోక్కుంటే రసం నాలుగుకి స్పర్శ కావాలి సో నాలుగుకి పోకుతో స్పర్శ దేవికయ మనస్సుతో పోపుతో స్పర్శ నాలుిక ద్వారా అది దేవికయా లేకపోతే మనస్సు తన స్వరూపంలో ఉన్న బ్రహ్మతో స్పర్శ చే ఏది దేవిక మీరు వెళ్ళిన పరినో అర్జు చేయచ్చు ఇప్పుడు రాజ్యం అయ్యట అంటే ఏంటంటే కోక్కు స్పర్శ కావాలనుకుని ఏం చేయాలి ముందు పని నానేసి రోడ్డు మీదకి ఆధ్ర ఏ ప్రశ్ని ఆర్మై మంది అరమైన గారి నాకు మంగ్ డిస్ కాదు మా ఒకసారి బయట మెస్తే ఏముంటుంది ఈ కాఫీ కావాలంటే ఒక వార్త తెచ్చి నిజంగా సో బాధ్యమనంగా ఉండేటువంటి దేనితోటి స్పర్శ కావాలన్నా కష్టం అదే కాఫీకి పేరెవరు చూసినా హార్గీక్కి వేదవంతుల యొక్క పేరు ఎవరు బ్రహ్మ కషాయం కాఫీ అంటే కషాయం కషాయం అంటే ఒక హెర్బల్ ప్రోడక్ట్ తీసుకుని ఏదో ఏదో చెట్టుకు సంబంధించి తీసుకొని హాట్ వాటర్లో నానబెట్టి పెద్దలు చేస్తే వచ్చేటువంటి ఆ ఎక్స్ట్రాక్ట్ కి కషాయం భాగ్యం లేదు కదా హర్బల్ కషాయం అది తాగినప్పుడు వీళ్ళు ముఖ్య పొందుతుంది కాబట్టి వీళ్ళు వేదార్థం పెట్టుకున్న ముద్దు బ్రహ్మ కషాయం ఇప్పుడు బ్రహ్మ కషాయం పేరిక బ్రహ్మ సంస్పర్శ పేరు ఎందుకంటే బ్రహ్మ కషాయం కావాలంటే దాంతో స్పర్శ బ్రహ్మ కషాయ స్పర్శ కావాలంటే ఏంటి అని రూపకాలం వేసి మెట్లు దిగి బయటకు వస్తే గాంధీ హాస్పిటల్ గాంధీ హాస్పిటల్ ఎందుకంటే బ్రహ్మ కషాయం బ్రహ్మ కషాయం కావాలంటే రైట్ సైడ్ దిగి హాఫ్ కిలోమీటర్ నడు లేకపోతే లెఫ్ట్ సైడ్ తిరిగి హాఫ్ కిలోమీటర్ నడు లేదంటే ఆడు బ్రహ్మ కషాయం వస్తుంది సపోజ్ బ్రహ్మ సంస్పర్శ కావాలనుకుంటే అహెం ఎగ్జైడక్కర్ల భూమే పాడగల్లా యోగ తీర్చును పలు వస్తును స్పర్శాన్ కృత్వాహిద్ధ్యా ఈ స్పర్శను రసము జన్మము శబ్దము రూపము స్పర్శ చర్మము అన్నిటినీ డ్రాప్ చేశారు మనస్సును స్టిల్ చేసేది మనస్సును జస్ట్ డ్ర ఆల్ మూవ్మెంట్ ఆఫ్ మైండ్ డ్రాప్ చేశారు అలా ఎకాంతంలో ్రహ్మ కాంటాక్ట్ విమ శ్రీకృష్ణుడు బ్రహ్మ సంస్పర్శం సుఖేనా అసుఖేనాకాశం చెప్పాడంత కథ కాబట్టి బ్రహ్మ సంస్పర్శ తేలిక భాగవతంలో కూడా చెప్పాడు ఇలాగే సద్యో హృద్భతో ప్రకృతి సుధిస్పక్ష శివుడు లభించటం తేలిక కాపీ లభించటం తేలిక అంటే శివుడు కాశీలో ఉన్నాడు కాఫీ హోటల్లో ఉంది కాబట్టి కాఫీ తేలికానుగోడాలి ఏడో వస్తే శివుడు కాశీలో ఉన్నాడు కానీ కాశీ మాత్రం అక్కడ లేదు కాశీ నీలోనే నీరే కాశీ కాశ్యాన్ హి కాశతే కాశీ కాశీ సర్వ ప్రకాశిత సా కాశీ విదిత ఏమైనా అంటే కాశీ పంచకంలో శ్లోకం కాశీతో ఇదో కాశీ కాశ్యతే ఇటు మన హృదయంగా ఆ శుద్ధ చైతన్యం అదే కాశ్ అదే శివు కాబట్టి సో బయట కాఫీ గడపాలి అంటే ఎంతో కష్టపడాలి శివుడితో శివుడితో స్పర్శ కావాలంటే ఏమీ కష్టపడొచ్చు మనస్శిలో చలనాన్ని అంతరే ఆకేసి శివ శివో మీరు శివహంలో ఏదైనా ఇబ్బంది ఉంటే ఇది నేనే శివం అనుకో కష్టపడిపోవచ్చు జనాలు నేనే చేయడం ఓన్లీ మన శివ తీస్తారు మీకేది నచ్చితే శివహం బెస్ట్ అండ్ ఎనీడే శివోహం బెస్ట్ కానీ బెస్ట్ కొంచెం బెటర్ ఇంటికి బెటర్ బెస్ట్ కదా కాబట్టి ఓ మన శియా అని ఆ శివుని స్మరించుకుంటే గుర్తుంటాడు అయితే అండి బ్రహ్మ సంస్పర్శ వచ్చేస్తాను కాఫీ మానవ కాఫీ మానేది మీరు కలుగుతా ఉందని రాత్రి అవకాశం గెలుగుతావుతా కానీ ద పాయింట్ ఈజ్ బ్రహ్మ కషాయ సంస్పర్శం కంటే బ్రహ్మ సంస్పర్శమే పేరుత సుఖే బ్రహ్మ సంస్పర్శం అత్యంతష్ణుతే అయితే మనస్సుతో బాహ్యముండే వాటి యొక్క స్పర్శ దేనికోసం ఓ సుఖాల కోసం అవన్నీ నుదులుపెట్టి విరక్తితోటి వీడు ఆత్మయోగాన్ని అనుష్ఠిస్తే బ్రహ్మ సంస్పర్శ అన ఆత్మయోగాన్ని అనుష్ఠిస్తే ఆత్మస్పర్శ రావాలి కానీ బ్రహ్మస్పర్శ రావాలి కానీ మరి ఈ రోజు అవుతుంది అంటే అలా వస్తారు అలా అనుకోవడం మళ్ళీ చెప్పిన అలవాడదు అలా చేయాలి ఎందుకంటే జనాలకి ఈశ్వర అనగానే వచ్చి సంకల్పం ఏదో తెలుసు అనే మాట రాగానే ఆయన మనకంత దూరంగా ఉన్నాడు భిన్నంగా ఉన్నాడు దేవుడు అనగానే మీకు ఏమనిపిస్తుంది దేవుడు అనగానే నేనే అనిపిస్తున్నా అనిపించింది కానీ ఇక్కడ పరస్సు పడిపోయింది ఎవరుగా నేనే అనిపిస్తుంది అనిపిస్తున్నాను మీకు కానీ ఇక్కడ పరస్సు పడిపోయింది అనగానే ప్రతి వాడు అది నాదే అయిపోతుంది నాగరే ప్రేమ చేయదు కానీ ముందే అనుకుంటాడు నాదే అయి అంటే ఆ పరిస్థితుడు పనుకున్న అవినాభావ సంబంధించిన హృదయంలో అంత వ్యక్తిగా ఉంది పది శరపత్ లేని పది మందిని అయ్యా నీ కొడుకు వచ్చాను అయ్యా నీ కొడుకు వచ్చేందుకు ఎవరో డిక్లేర్ చేశాడు ఆ హాల్లోకి వచ్చి వెనక్క డిక్లేర్ చేస్తే దొంగలు తప్పు మనం తనపై తిప్పి తీసు ఒకటి తనకాయ తిప్పి చూడలేదు ఆ ఒకడు ద్రంబేశారు ఈ ఓకే ఒక హాల్లో పది మంది ఉన్నారు అయ్యా కలవేసుకోదుడు నువ్వే అన్నారు ఎంతమంది కలవేదిస్తాడు కౌంటసం ఎస్ స్టేట్కి స్థితితోంది అంటే ఏంటి నేను తండ్రిని తండ్రి అంటే మరోహర అయి ఉండొచ్చు కదా కొడుకుంటుంది ఇంకొక కొడుకు అయి ఉండొచ్చు కదా అలా అనుకో నా గురితే అని నేను అనే ఆ ఐడెంటిఫికేషన్ కంప్లీట్ గా ఓకే అదే మన ఎక్స్ట్రీ కంటి అదర్ దేవుడు అనగానే ఏమనిపిస్తుంది దేవుడు అనగానే ఏమనిపిస్తుంది దేవుడు అనగానే అదర్ చూస్తే అదర్ ఎక్కడో ఎక్కడో వైకుంఠంలోనో కైలాసాన్ని ఏ నాడైతే దేవుడు అనగానే నేనే అని మీరు అనగలిగారు అది మోసే శివుడు అన్నాను మీరు శివుడు అని మీరు అనే అహమ్మని నేను అంట అది మోధం శివుడు ఆ స్థితి భాగవానికి ముందేం చేయాలి మన శివా శివుడుతో శివుడు అంటే బ్రహ్మ బ్రహ్మంటే ఆత్మ ఇక వేరే ఏమి అయితే ఆత్మయోగం చేస్తే లభించిదేమిటి ఆత్మ అంటే బ్రహ్మ సుఖేన బ్రహ్మ సంస్పర్శం భష్యకాన్ని ఎవరైతే ఉండే బ్రహ్మ సంస్పర్శం ఇంతకుముందు సుఖేనా అనాయాసేనా ఆయాస పరక్షణ ఊర్గా ఆయాస పడక్ష ఆ ఇన్నర్ ఆ ఇన్నర్ సైలెన్స్ ని డిస్కవర్ చేస్తే అడిగి సంసారం యొక్క ఆయాసం ఒక్క పోయి ఉండదు ఇంకసం లేదేలేదు అది డిస్కవర్ చేయలేక ఆయాస పడిపోతూ ఉంటాడు మామూలు ఏదేదో ఆయాసారిపోతుంది ఎవసాలు జరుపుతూ ఉంటాడు బ్రహ్మ సంస్పర్శం బ్రహ్మ నా పరేణ అంటే పరబ్రహ్మ ప్రకృతికి సంసారానికి అతీతమైనటువంటి పరబ్రహ్మ సంస్పర్శ బ్రహ్మ సంస్పర్శం సో ఆ మనస్సు ఎప్పుడైతే బాహ్య విషయాలని ముందుగా చేసుకుందో ఆ మనస్సుకి బ్రహ్మతోటి సంస్పర్శ అంటే కాంటాక్ట్ అంటే విలీన ముక్త మనస్సు విలీన ముత్త బ్రహ్మ రేపు విలీనమైతే బ్రహ్మాకారాన్ని పొందేస్తుంది ఇప్పుడు మీకు దృష్టాంతం చెప్తే చూడండి మీరు నెక్లెస్ తీసుకుని ఎక్వస్ అని ఆభరణం తీసుకుని ఈ ఆభరణాన్ని ఒక ఫర్నెస్ లో పెట్టి తీసేది కొన్ని ఏమస్తు మీకు దాన్ని బయటికి బంగారం నెక్వెస్ రాదు బంగారం అవునండి అదేవిధంగా ఈ సంసారాన్ని తీసుకుని జ్ఞానములో జ్ఞానము అనేది పెట్టి ఈ సంసారాన్ని కొలకబట్టుకుని జ్ఞానంలో మించి పైకి తీశారనుకో వస్తుంది జీవుడు సంసారంలో మించి పైకి ఎత్తారనుకోండి ఎవరు జీవుడు వస్తుంది జ్ఞానంలో మించి పైకి తీశారనుకోండి ఎవరు వస్తాడు దేవుడు వస్తుంది ఇప్పుడు మీకు జీవుడికి దేవుడికి దేవుడు ప్లస్ సంసారము ఈజీక్ జీవుడు ఎప్పుడు కూడా ఏ ప్లస్ సిద్ధం సీ ఉందనుకోండి బి అటు వెళ్తే మైనస్ అవుతుంది కదండి కాబట్టి దేవుడు ప్లస్ సంసారం చెప్పుకుంటూ జీవుడు ఈ సంసారం అటుపక్ష ఇక్కడ ప్లస్ సంసారం అటువేపెళ్తే మైనస్ సంసారం అంటే జీవుడు మైనస్ సంసారం జంటూ సుఖైన బ్రహ్మ సంస్కర్ అవును సంస్పర్శ హృదయంలో అస్పరిశంగా బ్రహ్మను తెలుసుకుని కదా దానివల్ల ఏమిటి లాభము ఓకే నువ్వు సంసారంలో ప్రవర్తిస్తున్నావు కదా సంసారంలో నువ్వు ప్రవర్తించినట్టు నీకు ఏమి లాభం ఏమి సంసారంలో ప్రవర్తిస్తున్నావు సుఖాన్ని కోరు మనం కూడా ఆనందాన్ని సంసారంలో ప్రవర్తిస్తున్నాడు సో అయితే మన సంసారంలో ఉన్నది ఆనందం కాదు సంసారంలో ఆనందం ఉందా దుఃఖం ఉందా భగవాన్ బుద్ధురే అంగతడు సర్వం దుఃఖం సంసారంలో దుఃఖం ని శ్రీకృష్ణ అంగతడు దుఃఖాలయం అశాశ్వతము ఈ సంసారము అశాశ్వతము దుఃఖము మేము నెల ఏ చంద్రభగవత్వము అనుగుత మహాత్మా అందరూ అనుభూత సంసారంలో సుఖము ఎవరూ గత సంసారంలో దుఃఖమే ఉండదు మరి సంసారంలో సుఖం కూడా ఉంది కదా అని అంటే దాని పేరే మోహము సంసారంలో సుఖం కూడా ఉందంటే దాని పేరేమి మోహము ఇప్పుడు కొన్ని కొన్ని ఫుడ్స్ ఉంటాయి పర్టికులర్ ఫుడ్ ఇక్కడ చాలా విజ్ఞాపిల్స్ చెప్పాను ఇప్పుడు కొన్ని ఏమేమి ఏం చెప్పాను విజాంపుల్స్ ఆ ఫుడ్ అబ్బా చాలా రుచిగా ఉంటుందండి చాలా బాగుంటుందండి తింటే చాలా బాగుంటుందండి అని అంటున్నారు మీరు దాన్ని దాన్ని ఏమంటారు దాన్ని మోహం అంటారా అందా మోహం ఇది మోహం అలాగే అది తేలిగ్గా తెలిసే విజ్ఞప్తి అలాగే ఈ సంసారంలో సుఖం ఉందండి ధనంలో సుఖం ఉంది అధికారంలో సుఖం ఉంది పిల్లలు ఈ రిలేషన్షిప్స్ ఏవైతే వీటి అన్నిటిలోనూ సుఖం ఉన్నది అని వీడు అనుకుంటున్నంత కాలము వీడు దుఃఖ భాగములే అవుతాడు వీటి సుఖమనేది లభించి మనమేం చూసుకున్నాం మన జీవితాన్ని మనమేం చూసుకోవచ్చు సంసారాన్ని చూస్తే స్పష్టంగా తీసుకు కాబట్టి సుఖమైనది ఆత్మయండి మాత్రమే కలదు సుఖము బాహ్యంలో ఉంది ఉండకపోతే బాహ్యంలో దుఃఖమే ఉంటుంది తప్ప సుఖము కరెక్ట్ బాహ్యంలో మీకు సుఖానుభూతి కలిగిన సందర్భాలు ఆ సుఖానుభూతి కలిగినప్పుడు ఏమవుతుంది ఆ సుఖము ఇలా కలిగి అలా పోతుంది ఉంటే సుఖమో అది శాశ్వతంగా మీకు ఏ అలాగే ధనంలో సుఖం ఉందనుకోండి మీరు లక్ష రూపాయలు బ్యాంకులో విశిష్ట సుఖం వచ్చేయాలి అయితే పది లక్షల బ్యాంకులో విశిష్ట సుఖం వచ్చేయాలి అలాంటి సుఖం వచ్చేసి మనకి బాగా అసలు ఒక్క హైదరాబాద్లో అందరికీ సుఖం వచ్చేసి ఉన్నారు చాలా మంది వచ్చేసిన్నారు ధనంలో సుఖం కొన్ని బంధుమిత్రాదు సుఖం ఉందంటే బంధుమిత్రాదు ఎవరు ఎక్కడుంది సుఖం రాజకీయ అధికారంలో సుఖం ఉందని అందరూ దోహం దీన్ని మోహము దేనితో సుఖం కాదు సుఖం అనుభవం కలిగి అలా కలిగి ఇలా అంత కలుపుతుంది ఆ కలిగిన సుఖం కూడా ఆత్మ నుంచి వచ్చింది తప్ప దాని నుంచి వచ్చింది కాదు మరి అంతము కాదు సుఖంగా అంతము మూడు రకాలు దేశ ఇప్పుడు ఎందుకు వస్తున్నాను అనుకోండి మంచి అందమైనటువంటి మంచి ఖరీదైన వస్తువు సుఖం కదా ఇప్పుడు ఒకడు ప్రేమగా పదివేల రూపాయలు ఇచ్చి ఒక సెల్ ఫోన్ కొనుక్కున్నాడు అనుకోండి చాలా స్మూత్గా చాలా బాగుంటుంది అది పట్టుకుంటే సుఖంగా ఉంటున్నావు సుఖం ఇది ఇది పెట్టుకున్నాడు అనుకో సుఖ దుఃఖం దుఃఖం కాబట్టి కొన్ని వస్తువులు పట్టుకుంటే సుఖం మరికొన్ని పట్టుకుంటే దుఃఖం కదా ఇప్పుడు అదైతే గేస్ట్ బాస్కెట్ సహాయం అంతా కూడా మూట కట్టి బయటక్కడ పారాయడానికి పట్టుకుంటున్నారు అనుకోండి అది ఒక్కరు ఉన్నారు అది సుఖము దుఃఖం చక్కగా మంచి ఖరీదైనటువంటి భక్ష్యాలు స్వీట్లోకి కొనుక్కునింటికి తెచ్చుకుంటున్నారు సుఖం బరువు సమానమే కానీ ఒక బరువు సుఖం మరో బరువు దుఃఖం దీన్ని అంటే కొన్ని వస్తువులకి సుఖం వస్తువు వస్తువులకి దేశ పరిచయం ఓ చోటు ఉంటే సుఖం ఇంకో చోటు ఉంటే ఇప్పుడు ఇక్కడ నుంచి అందరూ అమెరికా వెళ్తుంది ఎందుకంటే అమెరికా వెళ్తా సాధువు కూడా సుఖం ఆ దేశంలో సుఖం ఇక్కడ ఇక్కడ సొసైటీ అందరూ సుఖంలో అక్కడి నుంచి హైదరాబాద్ అక్కడ హైదరాబాద్ అక్కడ హైదరాబాద్ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చింది వాళ్ళు మాత్రం వెళ్ళిపోతారు దేశంలో సుఖం కాలంలో సుఖం ఈ కాలంలో సుఖంగా ఉంటారు లు తీసుకోవాలి ఎప్పుడు సుఖం ఎప్పుడు ఉంది ఉదయ అముహూర్తంలో సుఖం ఉంది అముహూర్తం దాటితే సుఖంగా ఉంది ఇప్పుడు పుడితే సుఖం అప్పుడు పుడితే సుఖంగా ఉంది శవణ నక్షత్రంలో పుడితే సుఖం మేలా నక్షత్రంలో పుడితే సుఖంగా ఉంది అందువల్ల రాహుకాలంలో దుఃఖం గండకాలంలో గండం పుణ్యకాలంలో సుఖం అలా కాల పరిచ్ఛేదం దేశకాల వస్తు మూడు పరిచ్ఛేదాలు ఈ మూడు పరిచ్ఛేదాలు లేని యథార్థమైన ఆత్మసుఖము అత్యంతముఖం భష అత్యంతమీత వర్త్యంతం అంతమును దాహు అంతము అంటే అయిపోయింది ఈ వస్తువు వదిలిపెట్టారు కనుక ఎక్కువ చూస్తుంది ఈ దేశం నుంచి ఇంకో దేశమంటే స్థానం ఈ చోటు నుంచి ఇంకో చోటుకు వెళ్ళాలనుకోవడం ఈ కాలం నుంచి ఇంకో కాలంలో వెళ్ళిపోతారు కదండి అదే కాలంలో కూర్చుంటారా మార్నింగ్ ఎంత చల్లగా హాయిగా ఉందో కరెక్ట్గా బాగుంది అనుకుంటే అక్కడే ఎందుకు వెళ్ళుకోండి మళ్ళీ మధ్యాహ్నంలోకి ఎండలోకి ఎలా మన చేతుల్లో ఏమిటంటే కాలం వెళ్ళిపోతూ మళ్ళీ దుఃఖంలోనే వచ్చేస్తుంది కాబట్టి ఈ అంతముడు మూడు రకములు ఏదైతే ఉన్నాయో వాటికి అతీతమైనటువంటి సుఖం ఏదైనా కూడా ఉంది అదేమిటి ఆత్మసుఖముత్కృష్టం అతిశయం దీనికంటే గొప్ప సుఖము మరొకటి లేదు ఇప్పుడు కూడా అందరం సైలెన్స్ను ఆవిష్కరించుకుని ఆత్మనిష్టమే ఉన్న మహాత్ముడికి దగ్గరికి వెళ్ళి అయ్యా నా కోర్టు ఆయన పోటీసు చక్రవర్తి కూడా నా కోర్టుల నీ నీ నా ఖజానా నీది నా రాజ్యాధికారం నీవి నా సర్వస్వం నీకు ఇచ్చేస్తూ ఏ ఆత్మసుఖాన్ని కలిగి ఉన్న నవోది నాటి నవో ఎక్స్చేంజ్ చేసుకున్నావు నువ్వు నా పోజిషన్ లో కూడా ఈ అధికారాలను ధనాన్ని నేను నీ ఆత్మసుఖాన్ని పొందుతాను అంగీకారమేనా అని అడిగితే ఆ మహాత్మను ఎందుకు తెలంగాసినా అదే విధంగా మీ ధనాన్ని మీ భోగాలు నిలబెట్టుకొని మాటలు అందుకని ఆత్మసుఖాన్ని మాత్రం ఎక్స్చేంజ్ చేసుకోవాలి ఎందుకంటే ఆత్మసుఖాన్ని మించింది ఏది లేదు నిరం దీనికంటే అక్షయించినది మరొకటి లేదు అటువంటి సుఖాన్ని మానవుడు ధ్యానం ద్వారా నిందించారు మీద రహస్యం చెప్తారు అనే కవి భాష చెప్తారు అంటే మానవులకు ఏవేవో అభిప్రాయాలు ఉంటాయి సమాజంలో దేవుడు ఈశ్వరుడు అనే దానికి అనేక అభిప్రాయాలు ఉంటాయి ఆ అభిప్రాయాల్లో కొన్ని చాలా సందర్భ రహితంగా ఉంటాయి వాటిని అత్యంత అవసరమీసుకోవాలేమే మంచిది కానీ కొన్ని సందర్భ శుద్ధి ఆయా వస్తువులు ఆయా వ్యక్తులు యొక్క పరిస్థితులు వాళ్ళ కోతులు పెట్టి శ్రేయస్సు ఆ రకంగా పెట్టుకోవడం తక్కువ ఆ రకంగానే మహర్షులు కూడా నిర్దేశిస్తారు కానీ అవన్నీ కూడా ఇన్సిడెంట్ ఈశ్వరుల యొక్క రశార్థమైన పరిభాష ఏంటంటే విజ్ఞానమానందం బ్రహ్మ ఉదాహరణ ఏదో తెలుసు బ్రహ్మ అంటే ఏదో తెలుసు ఆనందం బ్రహ్మ ప్రతి ఒక్క ఏమానందం అండి విషయానందం కాదు విజ్ఞానం ఆనందం బ్రహ్మ ఆ శుద్ధమైన చైతన్యము ఎదుక అదే ఆనందం అది అంటే ఇప్పుడు ఈశ్వరుని యొక్క పరిభాష ఎలా వస్తుందంటే మనకి సుఖంగా ఆనందం కావాలి ఎటువంటి ఆనందం కావాలి ఏమో కొన్ని వస్తువులతోటి ఆనందం కావాలా అన్ని వస్తువులతోటి కావాలా అంటే అన్ని వస్తువులతోటి కావాలి కొన్ని చోట్ల కావాలా అన్ని చోట్ల కావాలా అన్ని దేశములలో కావాలి కొన్ని కాలాల్లో కావాలా అన్ని కాలాల్లోనూ కావాలా అన్ని కాలములలో కావాలి ఈ ఆనందం తెలిసి ఆనందం కావాలా తెలియకపోయినా తెలియాలి నాలో కా నాకు బయటన్నా వర్లేదా నాలో ఉండాలి నాలో నాకి తెలుస్త దేశకాల వస్తు పరిచ్ఛేదములు లేని ఆనందం నాకు కాగాలి అంటేనండి హాయో కదా అతి ఆనందమునకే ఈశ్వరుడు ఈశ్వరుడు అంటే ఎక్కడో ఒక చోట డ్రెస్అప్ వేసేసుకుని అలా కూర్చుని ఉండడం కాదు ఈ ఆనందానికే ఈశ్వరుడు ఈశ్వరుడు మెటీరియల్ గా ఉండడం ఫిజికల్ గా ఉండడం చిద్రూపంగా ఉండదు ఆనందము కూడా చిద్రూపంగా ఉంటుంది తప్ప మెటీరియల్ గా ఉండదు ఆనందం చైతన్యానికే ఆనందం ద ఇన్నర్ పీస్ పీస్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ బ్లిస్ ఇన్నర్ పీసే బ్లిస్ రూపంగా మీకు సంసారంలో కలిగిన ఆనందం కూడా అదే ఇప్పుడు మీరేదో చూస్తా ఒక ఉదయించే సూర్యుని చూస్తా చూస్తే అబ్బా ఎంత బాగుందో అనిపిస్తుంది అదే అదే గ్విస్ ఇన్నర్ గిస్ ఎందుకు వచ్చిందా ఇన్నర్ ద్విస్ ఆనందం ఎందుకు కలిగింది అంటే ఒక్కసారి ఆ ఉదయించే సూర్యుని యొక్క శోభను చూడగానే మనస్సు విలువ అంతే ఆనందం కలుగుతుంది ఎప్పుడైతే మళ్ళీ మనస్సుపైకి వచ్చి ఫోటోగ్రాఫ్ చేద్దాము ఫోటో యాప్ అంట ఫోటో కాదు అంటే వెంటనే కెమెరా తీసి ఆ ఊహించే సూర్యుడు ఫోటో తీయాలి అంటే పోయినా నువ్వు ఎప్పుడైతే మీకు ఫోటో తీయాలని ట్రై చేసావు అక్కడికి ఆనందం పోయి ఫోటో అంటే ఎంత చూస్తున్నాండి గతాన్ని భవిష్యత్తులో ఎంజాయ్ చేయటం కోసం వర్తమానంలో చేసే ప్రయత్నానికి ఫోటో అంటే గతాన్ని భవిష్యత్తులోకి పట్టుకెళ్లే ప్రయత్నమే కానీ వర్తమానంలో ఎంజాయ్ చేయడమే ఉండదు అదే ఫోటో ఒకటి అంత బేకార్తన కాబట్టి ఎందుకంటే దాంట్లో మీరు ఉన్నదాన్ని మీరు అందమైన పక్షి కనపడింది అనుకోండి అరే మీ వంద ఆ అత్యాశ్చర్యంతో మీరు ఆ పక్షి యొక్క సౌందర్యాన్ని అలా చూసుకుంటే అదే బ్రంథం మీకు ఫోటో తీస్తానంటే ఏమైపోయింది డివిజన్ వచ్చేది నేను నేను కాంతి అనే డివిజన్ చూసిన సో ఎనివే ఫొటోగ్రఫీ అనగా ఉన్న వాళ్ళు సాధువు రెండు మీరు ఇలాగే ఉంటాం మనం చేసి తన గా చేస్తున్నారు గాయ చేస్తున్నారంటే వాళ్ళకి సాధువు సాధువు కూడా మనం చేసేటట్లు కొంత పరీక్షలు పెడితేనే దాన్ని సాధిస్తున్నాము సో ఎందుకే కాబట్టి నిరపిన ఆనందము ఆత్మస్వరూపంగా కలమాట చెప్పేసి శ్లోకం ముగి మనం యోగం నాలుగు పేరు సుఖమస్తు సుఖమేమాంశం కనుక చెప్తున్నాను ఏదైతే ఆ పరబ్రహ్మ ఆత్మరూపంగా హృదయంలో ఉన్నదో దాని ఎందు మనస్సును విలీనం చేసి బ్రహ్మ సంస్పర్శను పొంది నిలిచి ఉండుట దట్ ఈజ్ ఆనంద దట్ ఈస్ ది ఆనంద దట్ ఇస్ తి విఠల విత్ స్థల స్థల ఈజ్ స్థిర విత్ ఇస్ విజ్ఞానం ఆ సచిత్ స్థల అంటే సత్ విత్ అంటే చిత్ సచిద్ ఆత్మ అది బ్రహ్మ అది విత్ల అది హృదయంలో ఆత్మరూపంగా ఉన్నది దాని నిలిచి ఉండుతాయే ఆనందము నాకే సుఖమస్తు అల్పమైన భోగాలు కంటితో చూసి భోగం చెవితో విని భోగం శరీర నాది నాది అనుకుని భోగం ఈ భోగాలు ఉన్నప్పుడు సరే ఇవి వీటిల్లో సుఖమనేది ఏమీ లేదు దుఃఖమే ఉన్నది మనము రోజు భ్రమలాగా భ్రమతో భోగం ఇప్పుడు వేసం కాలంలో అంటాం ఒక్క ప్రసేసి ఎలా పెట్టా ఎలాగో కట్టి ఫస్ట్ టూ డిగ్రీ సెంటిగ్రేడ్ ఉన్నప్పుడు నేను వెళ్ళి ఒక వెయ్యి రూపాయలు ఇచ్చి నెక్ టైప్ వచ్చాను ఆ నెక్ టైప్ కట్ చేసుకుని ఎలా కట్టేసి కూర్చున్నాను దాంట్లో దుఃఖం ఉంటుందా సుఖం ఉంటుందా దుఃఖం ఉంటుంది కానీ రూపాయలు పెట్టి కొనుక్కున్నానుకోక ఇది అలా బాగుంది ఫ్యాషన్ బాగుంది దాంట్లో సుఖాన్ని పొంది ప్రయత్నం మీరు చేస్తూ ఉంటాడు సంసారం అలా ఉంటుంది ఇదిగంటే నెత్తి పెట్టుకున్న తర్వాత దాన్ని సుఖం అనుకుంటే మంచిదిలేసు అనుకుంటుంది లోపల తేలి కుట్టిన గౌన్యాన్ని సానుకూ్యం చేసా సంసారం తేలి ఉంది అది కుట్టేస్తూ అది కుట్టేస్తూ పైకి సంసారం దుఃఖం పుట్టే అది వినియోగాలకి దానికి బాగుండదు మనం వంటి సంసారంగా దుఃఖాలంటే మనకు నన్ను అవమానం చేసుకునేట్టు ఆ భూ చాలా బాగుండదు సార్ డుగా ఉద్యోగాలలో అబ్బా అద్భుతంగా ఉందండి డోబా ఏపీ ఉద్యోగం ఏంటంటే గ్రౌండ్ తెలియదు గ్రౌండ్ తెలియదు గ్రౌండ్ జరిగి పెట్టి అర్థమవుతుంది అంటే మట్టిని తల్లి పక్కల్లోకి ఎక్కి ఇప్పించి గ్రౌండ్ బిల్ జరిగారు ఎలా ఉద్యోగం అద్భుతంగా ఉంది మరి ఇప్పుడు అద్భుతంగా ఉంది అదే ఒక కెమెరా ఒకటి వేసుకొస్తారు బాష కెమెరా అలా నెడ వేసేస్తుంది ఏదో అద్భుతమైన ఉద్యోగం చేసేస్తున్నప్పుడు అని వాళ్ళని చూసి వీరు వీరు చూసి వారు మహానంగా గడుపుతూ అలా అనుకోరు అదేదో సుఖం నో సుఖం నాల్కో సుఖం అల్కోము సుఖం లేదు సుఖం ఉందని ధ్వన పడితే ఉన్న ఆత్మసుఖం తప్పు పడిపోతుంది కాబట్టి మనము ఆత్మసుఖాన్ని తెలుసుకునే ప్రయత్నం చెయ్యాలి ఒకటి అది ఒక సెక్షన్ అయింది తర్వాత శ్లోకం సర్వభూతస్థమాత్మానం సర్వద్భూతానిచాత్మను సమదర్శన ఈ టాపిక్ కొంత డిఫికల్ట్ టాపిక్ ఇది పురాణ కాలక్షేపం టాపిక్ కాదు స్పిరిచువల్ ఎంటర్టైన్మెంట్ అని సాయంకాలం దాకా సంసారంలో అడవి సాయంకాలం అయ్యే కొంత ఎంటర్టైన్మెంట్ కొంత వినోద ఉండాలి ఏదో పురాణం చెప్తున్నాక విన్నాను ఇంటే వినోదంగా నెరవేస్ అనేది చాలా బయటగా ఉంటారు కొంత రిలాక్స్ ఉంటుంది బాగుంటుంది అని అలాంటిది కాదు కాకుండా అలాంటిదైతే హరికథ దొర్ర కథ చాలా ఇంట్లో ఎంటర్టైన్ గా ఉంటాయి అయితే వేదాంత శాస్త్రాన్ని హరికథలు దొర్ర కథలు లెవెల్కి తీసుకురా అంటే అయితే కాలక్షేపం అంట సాయంకాలం ఒక నాకు అనుభవం కానీ మా మా వారు ఈ ప్రతి రోడ్డు పటాపాడి రోజు డబ్బుతో పాడు చేస్తున్నాడు మీతో కట్టుకుంటుంది మీతో పట్టుకునే ఒక సాయం క్లాసులు అనేవి సాయంకాలం ఉంటాయి కాబట్టి మీ దగ్గర తీర్చుకుంటూ ఉంటే అటు పుణ్యానికి పుణ్యవాసు ఇక్కడ ఈ క్లబ్ వ్యసనంగా తగ్గుతుంది అని ఒక అమ్మగారు పెద్ద గుర్తు మీరు ఇవాళ ముందు నాతో వచ్చేస్తే సంజీవ్ లో నాతో తిరుగుతూ ఉన్నాను నా కాపీ తెచ్చిపెడుతు వ్యూ ఇచ్చి అని చెప్పేసి ఆయన నాతో తిప్పుకున్నా తొందర ఆయనకు క్లబ్ వ్యసనం చేదాంతా ఏం అంతకట్టలేదు కానీ క్లబ్ వ్యవసనం అలాంటి దానికోసం కాదు కాకపోతే కథ అదిగో నృసింహస్వామి గత ఇంట్లో కథ అలా అదికోసం కాదు వాడే నృసింహస్వామి కథ బానే ఉంది కానీ దానివల్ల ఎంటర్టైన్మెంట్ సమ్ ఎక్సైట్మెంట్ ఊరుడు వచ్చేసాడు చా వచ్చేసాడు ఓహో రొమాంటిక్ గా ఉంటుంది సమ్ ఎక్సైట్మెంట్ ఎంత ఇట్ ఈస్ నాట్ లైక్ దాట్ అంటే నేను మీ మైండ్ను కొంచెం ఓపెన్ చేసుకున్నాను i am doing a service to you meek janasodani kontha name chesi kanukundini nenu cheptavalsindi akkada nenu meek service chestunnan i am doing a service, the service to you service cheyali mundu meeku konthi scene bitu billu chesi leka kattara lekapude valla meeru chukuntara ghristharu evaraina ichchi guruvattu antadu guruvattu cheyestadu enti enduki pani ana ani chukuntara basu yedo service chestunadu unde వచ్చేసి పుచ్చేసి ఆ వేస్ట్ బ్యాస్తో కొంత పక్షిల్పోయి బయట పడేసి ఆ నూనె ఖాళీ పడిపోతే అక్కడ పెట్టేసిపోతున్నాడు అంటే యూ డ్ యూ షుడ్ లవ్ మిమ్మల్ని యూ షుడ్ ఆ లవ్ మీరు ఓపెన్ అప్ కూర్చు స్వామి వేరే అంటారు ఓపెన్ అప్ చేసేట ఉందండి మనిషి యొక్క బుర్రంతా ఓపెన్ అప్ చేసేయటం అది చాలా జిడ్డంత పెట్టుకుంటుంది ఆ జిడ్డంత ప్రతిదాన్ని క్వశ్చన్ వేయటం Uh, that habits uh, in time, in time. That ఫిక్సేషన్స్ ఉంటాయి ఫిక్స్ అయిపోయి ఉంటాయి వాటినన్నిటినీ పీక్ అవ్వడం కాదు మనిషి ఓపెన్ చేయటం చేస్తే అప్పుడు వీటికి అసలు ఎవరైనా అర్థం అదే కొంత యోగ్యత వస్తుంది ముందు తత్వాన్ని తెలుసుకునే This is దిస్ ఈజ్ లైక్ దాట్ దీస్ ఈ మ్యాట్ సమ్ ఎంటర్టైన్మెంట్ ఆర్ పురాణ కాలక్షేత్రం కా ఎందుకంటే ఈ మాటను ఏం చెప్పానంటే ఈ టాపిక్ అన్నట్లేదు ఇట్ ఈస్ మై ప్రారంభాపక హావిట్ explain this నెస్ ఇట్ ఈ వెరీ ఫస్ట్ ప్లస్ ఈ ఇక్కడ టాపిక్ ఏమిటంటే సర్వాత్మ భాగం అది కాదు ఇప్పుడు మోక్షం అనే మాట ఏమి తింటారు కదా మోక్షం అంటే ఏమిటి మరణించిన తర్వాత స్వర్గానితో కైలాసానికో అది కాదు మోక్షం అంటే ఇప్పుడు ఇక్కడ అయితే ఇప్పుడు ఇక్కడ మోక్షం అంటే ఏమిటి హఠాత్తుగా కూర్చుని వాడు గాలిలోకి ఎదుర్కొంటే మోక్షం అవుతుందా వాటితో ఏదో ముంగేసి అలా వాడికి చేస్తే మోక్షం ఇది మాట ఫిజికల్ థింగ్ అలా అదేమి కాదు మాక్స్టర్ మీరు జ్ఞానికి అజ్ఞానికి బాహ్యంలో ఏమి తేడా నోడి ఫ్రెండ్స్ మాస్టర్ జ్ఞాని బాగా పది పరిగెత్తి నడుస్తుంది అనుకున్నాడు జ్ఞాని కూడా మామూలుగానే నడుస్తారు జ్ఞానికి కూడా కలపకొస్తుంది జ్వరం వస్తుంది తుది వస్తాయి అన్నీ అదైతే ఎన్నో వస్తాయి జ్ఞానికి కూడా అజ్ఞానికి వస్తాయి సో ఎలక్ట్రిసిటీ కూడా జ్ఞాని కూడా కట్టుకోవాల్సి ఉంటుంది వాడు కూడా ఎలక్ట్రిసిటీ వాడుకుంటే ఎలక్ట్రిసిటీ వాడు కూడా కట్టారు జ్ఞాని వాడుకున్నాడు కదా ఇంకా అక్రమే అలా జ్ఞాని కూడా ఫిజీషేషన్ దగ్గరికి యాంటీబయోటిక్స్ ఏమి తెచ్చుకుని కొనుక్కుని వెళ్ళాలి ఏమీ తేడా ఉండదు వాస్తవంలో ఆంకరంలో జ్ఞానికి ఏమీ పోలిక ఉండదు అసలు పోలితే ఉండదు అసలు ఒక్క కేసాలంత పోలి కూడా ముందు అజ్ఞానం యొక్క విషయం నేను చాలా గడబడగా చాలా అల్ల గంగోళంగా ఉంటుంది అజ్ఞానం యొక్క దృష్టితో చాలా డిఫరెన్స్ సో కాబట్టి జ్ఞానము మోక్షము అనేది ఇప్పుడు ఇక్కడ అది ఎన్ని స్పెషల్గా ఉండవు జ్ఞాని వరకాలు పరవరకాలు చక్రం ఎలా దిగడా తిరుగుతూ ఉంటుంది ఫోటో తీసినప్పుడు అలా ప్రకాశిస్తుంది అనుకున్నా వేహం ఉండదు అలాగ చక్రం మీరు ఏదైనా పెడితే ఉంటుంది తప్ప చక్రాలు ఆరాలు ఏముండవు ఇవన్నీ భ్రమలు ఈ భ్రమల నుంచి ఉండు ఓకే ఏమేమి ఉంది కాబట్టి జ్ఞాని అంటే ద్వేషం వాట్ ఈస్ ది ద్వేషం వాట్ ఆర్ మై వాట్ ఈజ్ ది యూనివర్స్ వాట్ ఈస్ ది వరల్డ్ అండ్ వాట్ ఈస్ ద వాట్ ఈస్ ది ద్వేషం వరల్డ్ అజ్ఞానం ఏమనుకుంటాడు జగత్తు సత్యం అవుతుంది వట్ ఈస్ వాడే అన్నాడు అజ్ఞానం ఏమనుకుంటాడు నేను ఫలానా ఫలానా ఫలానా నేను తండ్రి నేను ఇది నేను కులం నేను అర్థం అనుకుంటాను వట్ ఈస్ గాడ్ అజ్ఞానం ఏమనుకుంటాడు వైకుంఠంలో ఉంటాడు కైలాసంలో ఉంటాడు లేకపోతే గాడ్ ఇన్ బి హెవెన్ అని అలాగేనే అలా డ్రస్సులు వస్తుంది అనుకోవడం అనుకుంటాను అజ్ఞాని దృష్టికి జ్ఞాని దృష్టికి ఏమీ చేయడం ఏమీ కోనుకోండి జ్ఞాని యొక్క విషయంలో బట్ ఇస్టేజ్ అయా గాడ్ శివోహం శివోహం దట్ ఇస్ ది వరల్డ్ జగత్ ఏ రూపంలో కనపడుతోందో ఆ రూపంలో అది మిథ్య జగత్తు యొక్క సారము ఆత్మ నేనే అయాందించార రూపంగా చూస్తే అయాందించడం కేవలము నామరూపాత్మకంగా చూస్తే ఇట్ ఈస్ మిథ్య ఇట్ ఈస్ నో రియాలిటీ టుజ్ఞా జ్ఞాని ఒక బంగారు పూర్తికి వెళ్ళినట్లయితే జ్ఞానికి బంగారం తప్ప ఇంకేమీ కనపడదు నదాలు నెక్లెస్లు కంటెలు ఏమీ కనపడవు బంగారం అక్కటే కనపడు ఒకసారి మీరు మీరు విన్నారో లేదు ఒక బ్రహ్మచారి ఒక యంగ్ మ్యాన్ శివ స్వామి చన్నానంద మహారాజు అన్న మీరు ఇలా శాస్త్రాంగ నమస్కారం చేశాడు ఇంకా అందరూ చూస్తుంటాం చేశాడు కొంతమంది యంగ్ పీపుల్ కూడా మెడ దులుసు చూస్తుంటాం మెడలో గొలుసు వేసుకున్నప్పుడు పూర్తిగా సర్టిఫికెట్ వేసుకుని గుండీలు ఎండి పెట్టుకుంటే సోభవ ఉండదు లోపల బాగుంటుంది నా గెలుసు గెలుసు లోపలంత ఉపయోగం లేదు ఆయన పని ఉంది అది వేసుకునేది కూడా చూడటం కోసమే ఇక్కడ చూడటం కోసమే తనకి అవసరం కాదు అందుకే గెలుసు వేసుకున్నప్పుడు ధని ఉంటే బింటే సోభవ ఉండదు అలాగే ఉంటారు కూడా అందుకే ఆ ధని వేసుకుని గెలుసు వేసుకొని ఆయన అనంగా అలా ఉంది దండం పెట్టాడు స్వామిదీ అన్నానంటే ఎవరైనా ఏంటో నెడవన్నా అంటే చైన్ అండి గోల్డెన్ చైన్ అంటే ఆయన అలా ఉంటున్నా వింటే బాగుంటుంది కదా స్వామిది నీకు కావాలంటే ఇచ్చేస్తా అన్నాడు వెన ఇంకోరుకుంటాడు ఏమంటాడు అంటే స్వామిది అన్నాడంటే నాకు గోల్డెన్ చైన్ వచ్చలేదు చైన్ రెట్టి పెట్టడం గోల్డ్ నాకు చెయ్యి చైన్ ఎందుకంటే ఆయన దృష్టిలో చేయి లేనే లేదు అది నామరూపం అని మటు రూపం గోల్డ్ మాత్రం నాకు ఇచ్చేవాడు వీడు సన్న ఎదుటి వీడికి ఏం చేయాలో అర్చన చేయిన చెట్టుకుని గోల్డ్ ఎలా ఇలా ఏం తగ్గవాడు ఈయన వీడికి అర్చన వీడికి ఏదో అర్థం కాదు అంటే ఆరు రకాల అర్థం ఉంటే అర్థం సో ఆ రకంగా ఈ జగత్తు నామరూపాత్మకంగా నిత్య దాని సారతత్వం ఏమిటి జగత్తు యొక్క సారం ఏమిటి మీరు చెప్పండి ఇప్పుడు ఆభరణ ప్రపంచం యొక్క సారం ఏమిటి గోల్డ్ కానీ మిఠాయి ప్రపంచం వరల్డ్ ఆఫ్ స్వీట్ మీ దాని సారమేమిటి సోదర్ తర్వాత వస్త్ర ప్రపంచం దాని సార వైభవ వస్త్ర ప్రపంచం యొక్క సారమేమిటి కాటార్ కానీ ఈ ప్లాస్టిక్ బుక్స్ ఉంటాయి మొత్తం ఫ్లో క్లోజ్ ప్లాస్టిక్ బకెట్లు ఇవి అన్ని దాచి కూర్చుని ఎవరిటింగ్ ఈజ్ ప్లాస్టిక్ వెరీ ఇంట్రెస్టింగ్ కుర్చీలు కూడా ప్లాస్టిక్ ఎవరింగ్ ఈజ్ ప్లాస్టిక్ బకెట్లు తర్వాత బిల్లు బిల్లులు అంటే ఇక్కడికి లాంటిది అల్లి రిజిబల్ ఎవిటింగ్ ఈజ్ ప్లాస్టిక్ సో ఆ ప్లాస్టిక్ ప్రపంచ సారణ ఏంటి సారణ ఓకే ఈ నాగరీకాత్మకమైన జగత్తు యొక్క సారణం అంటే తెలుసు ఆత్మ ఇప్పుడు ఆత్మవను నేనే కాబట్టి జగత్తు యొక్క సారతత్వము నేనే ఆల్ ఎగ్జిస్టెన్స్ ఈజ్ మై సెల్ఫ్ ఆల్ నేమ్స్ అన్ ఫామ్స్ ఆర్ అండి ఆల్ ఎగ్జిస్టెన్స్ మై సెల్ఫ్ ఐ ఆన్ వివోహం శివోహం దీన్ని సమదర్శనము ఈ స్థితికి చేరుకుంటే చెప్పుకోండి అది సంభవము పరిశుభ్ర మనం హీయము కానీ మోక్షమవుతాడు దాన్నే సర్వాత్మ భావము సర్వము ఆత్మే సర్వము కంటే ఏమిటి దేవుడు ఆత్మ దెయ్యం అది ఆత్మ దెయ్యం కూడా ఆత్మ దెయ్యంతో ఏమీ లేదు అది ఆత్మ మిత్రుడు ఆత్మ శత్రుడు ఆత్మ ధర్మ ధర్మే ధర్మాత్ముడు ఆత్మ అధర్మాత్ముడు ఆత్మ సర్వము ఆత్మ ఆత్మ కంటే ధర్మంగా ఏమీ లేదు పురుషుడు ఆత్మ స్త్రీ ఆత్మ నావాడు ఆత్మ ఒక రాయుడు ఆత్మ సర్వము ఆత్మ మరి దేవుడు రాముడు ఆత్మ కృష్ణుడు ఆత్మ శివుడు ఆత్మ ఏంటంటే కృష్ణుడు ఆత్మ శివుడు కూడా ఆత్మ అయ్యా గోపరాత్మ శివోహం శివోహం దీన్ని సర్వాత్మ భావము మోక్షము జీవన్ముక్తి ఇత్యాది పదాలతో వ్యవహరిస్తాం మనం ఏ ధ్యాన అయితే అనుష్ఠించాలని అనుకున్నాము ఆ ధ్యాన లోకం యొక్క లక్ష్యము ఈ సర్వాత్మ భావమే అది తర్వాత శ్లోకం కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయడానికి కఠినమైన శ్లోకం హావ్ హవ్ అనే ప్రశ్న ఉంటుంది కదా సర్వమా ఆత్మ ఆ హను రాబోదా శుక్రవారం అనంత చదువు శుక్రాని ఇదే కదా లక్ష్మికి శుక్రా శని సేవ ఈ వర్షం దీని తర్వాత వరుస ఏ <laughs>